ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభావప్రభ పొద్దున కాచి కాపాడి భద్రపక్షత్రం కృపణమ్మకు తోడైన నడిపించిన దీవానికి స్థూత్రం నాయన యేసోప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన సమయం బట్టి బట్టి వందనాలు స్తోత్రులు నాయన యేసు ప్రభ రాని బిడగా నడిపించండి సన్నిధికి ప్రభావ తండ్రి ప్రతొక్క ఆటంకాలను తొలగించండి ప్రభు వందనాలు మరి అయితే ఏసుప్రబాబర్శిస్తున్న ఏ ప్రాంతంలో ఇక్కడ సేవలు వాడబడుతుండో పథకను గంభీరంగా సేవలు వాడుకోండి కుటుంబాలంతా రక్షింపబడదు కాక పతకొ బిడకు తోడే నడిపించి విజయానికి దయచండి తల్లిని కువందనం స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ ఈ రాత్రి కాలం మమ్మకు తోడే నడిపించి విజయం చే తల్లిని కువందనాం తల్లి వాకించే తన్నీరు మాత్రం మాట్లాడండి ప్రభావ బలపరచండి ఇంకా ఏసుకు ప్రభాని రాకరక మమ్మలందరూ స్థిరపరచండి ప్రభావ ఇంకా ఉన్నత స్థలం ఎదగాల ప్రభావ అన్ని గుణ సంగతులు మరమల ఏసుప్రభ బయలుపరచండి ప్రభ ముందుకు నడిపింపబడాల అనేక మందిని నిష్కృభ సువార్తకు నిసుకృభ నడిపింపబడాల ప్రభ అనేక మంది సుషీలో గమని తయారు చేయాల యేసుప్రభ పత బంధకాల కట్లను వేరే కొట్టండి ప్రతొక కుటుంబంతో రక్షణ మార్గం నడిపించి నిర్ద ప్రతొక్క బిడ్డ స్థిరపరచండి తండ్రి విషయానికి వంద ప్రభ పతొక్క బిడ్డ ఏసుప్రభ ఈ లోకం తట్టు చూడకుండా ప్రభ నీ వైపు చూడే శక్తి దయచేయండి ప్రతొక్క బిడకు తనంపులకు యసుప్రభ పతొక్క బిడ్డకు తోడే నడిపించే విజయాన్ని దయచేయండి ప్రభా ఏ సనికి వంద నాలుగు ప్రభు పథక చోడతో విజయం దయచేసి మీరు అక్కడ సిద్ధపరుచుకోండి తండ్రి ఏసో ప్రభావ పాటధార మీరు మై పొందే నీ సాక్షిగా పథకడ సిద్ధపరుచుకోమని ఏసుకు మరి వేడుకుంటున్నాం చిన్న ఆరాధన సునీ సన్నిధిలో ఆరాదిం చేదను ఏ సన్నిధిలో ఆరాదిను ఏ సన్నిధి years of సన్నిధిలో ఆరాదిం చేదను సమర్పించి ఆరాదిం చేదను హృదయము సమర్పించి ఆరా హృదయము సమర్పించి ఆరాదిదను హృదయము సమర్పించి ఆరాది ఏ కృతజ్ఞత అర్పించి ఆరాదిం చేదను కృతజ్ఞత అర్పించి ఆరాదిం చేదను కృతజ్ఞత అర్పించీ రాది చేదను కృతజ్ఞత అర్పించి ఆరాది చేదను ఈసు సన్నిధిలో సన్నిధిలో ఆరాదిను అది పరిశుద్ధ బ్రదర్ ప్రేజ్లో బాజ్లో డక్ ఓకే బ్రదర్ షేర్ చేసుకున్నాం మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామముడు మీ అందరికీ నా వందనాలు శుభముడు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ చుట్ట కలిగిన మా ప్రభ నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాను ఆకాశ మహాకాశముల పట్టచారాని గొప్ప దేవుడు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త రాజులకు రాజు ప్రభులకు ప్రభువు తండ్రి ఈ నాన నిరంతరం ఏకరిత ఉన్న దేవుడో ప్రభానికి స్తోత్ర ముస్థుతులు చెల్లిస్తున్నా ప్రభా మా కొరకై తండ్రి మా పాపముల కొరకై నా తండ్రి నశించిపోతున్న మా కొరకై ప్రభా మీ లో దానికి వచ్చి ఎంతగానో శ్రమ మరణం పొందినైనా ఆ మరణం ద్వారా మాకు జీవం అనుగ్రహించిన దేవుడో ప్రభా ఆ తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవుడో ప్రభా మమ్మలందరినీ కూడా ప్రభావ నేను రాజ్యానికి నా ప్రభా నీ నా తండ్రి నైనా చూడాలని ప్రభావ మీరు ఆశపడిన విధానం కొరకై స్తోత్ర ముస్థుతులు చెల్లిస్తాను తండ్రినైనా మీ రాజ్యానికి మేము పాత్రలం కావాలా తండ్రి మీరు ఏదైతే ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన అయినా మీరు మా పక్షంగా నెరవేర్చారో సిల్వర్ లో బలియాగం తండ్రి దాన్ని మేము మా తండ్రి స్వతంత్రించుకోవాలా మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా మీతో పాటు ఉండాలా ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తుంది మా తండ్రినైనా ప్రభా తండ్రి ఈ లోకంలో ఎన్నో శోధనలు ప్రభా ఎన్నో తండ్రినైనా వస్తూ ఉంటాయి ప్రభావ వాటన్నిటిని కూడా మేము జయించాలా వాటిని తండ్రి మేము ఎదిరించాలా ప్రభావ తండ్రిని మీ వాక్యానుసారంగా ప్రభావ మేము ముందుకు పోవాలా ప్రభావ ప్రాముఖ్యంగా మీకు అవిధేకరమైన జీవితం మా జీవితాలలో ఉండకూడదు తండ్రి ఆయన నీ వాక్యానికి వ్యతిరేకమైన జీవితం మాలో ఉండదు ప్రభా మా ప్రతి తండ్రి ఆలోచనని ప్రతి ప్రతి మాటని మీ వాక్యంతో సరిపోల్చుకొని తండ్రి అది యోగ్యమైన కాదు పరీక్షించి నా ప్రభా ఆ ప్రకారంగా మేము ముందుకు పోవాలా ప్రభా అటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని మాకు దయచేయండి అటువంటి ఆత్మ నడుపుకుంటూ మాకు అనుగ్రహించండి సంపూర్ణంగా మీకు విధేయులు మీ లోబడి జీవించాలని సహాయపడండి నేను ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండీ మీరే కృపణను గ్రహించండి మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి అయినా మాకు మీకు ఇష్టం లేని గుణగణాలు నైనా మీరు అసహించుకున్నటువంటి గుణగణాలు మమ్మల్ని ఆశ్రమానికి తీసుకువెళ్ళేటువంటి గుణగణాలు మాలో ఉండకుండా మా ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ పక్షంగా నిలబడుతున్నానని అర్థం చేసుకోనండి మీ సిల్లుచాట్లను మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా తండ్రి నా తలంపులు కొట్టివేయండి నా సమస్త ప్రవర్తన ఎందుకు ప్రభావ నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను మీరే ప్రభా మాతో మాట్లాడమని నా తండ్రి మమ్మల్ని బలపరచుమన్ అన్నా ప్రభా నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఉన్నట్లు మీరు ఎక్క చూపించుమన్ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె యూదారాసిన పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలు మనం ధ్యానించుకుంటాం ఈరోజు యూదారాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటే అధ్యాయం ఉంటుంది పది పదకొండు వచనాలలో వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదరో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనిచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు ఆత్రముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించరి యుదా భక్తుడు రాస్తూ ఉన్నాడు సంఘంలో కొంతమంది చేరారు కొంతమంది వ్యక్తులు సంఘంలోనికి ప్రవేశించారు వాళ్ళు దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు కాదు దేవుని మూలంగా జన్మించినటువంటి వాళ్ళు కాదు దేవునికి లోబడేటువంటి వ్యక్తులు కానీ కాదు కానీ దేవుని నమ్ముతారు దేవుని దగ్గరకు వస్తారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు దేవుని గనపరుస్తూ ఉంటారు వాక్యం చెప్పుకుంటారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళలో హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు వేరే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి తలంపులు వేరే దేవుని గురించి తీర్చి తెలిసి ఆయన గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండి వారి ఆయనను కూడా తెలిసి తెలిసి తప్పు చేసే వాళ్ళ గురించి ఆయన ఈ మాటలు రాస్తున్నాడు యోదో భక్తుడు అటువంటి వారు సంఘంలో చేర్చబడ్డారు అదే ఆయన అదే నాలుగో వచనంలో చెప్తాడు ఎలయనగా కొందరు రహస్యముగా జ్వరబడి కొందరు వ్యక్తులు రహస్యముగా సంఘంలోనికి జ్వరబడ్డారు వారు భక్తిహీనులై దేవుని కృపను కాము కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభు ఏసును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వ మందే వారు ఈ సంఘంలో కొంతమంది చేర్చబడ్డారు వారు భక్తిహీనులు దేవుడంటే భక్తి లేదు దేవుడంటే భయము లేదు దేవుడంటే కూడా లెక్క వారు కొంతమంది చేరారు వారు దేవుని కృపను వాళ్ళ యొక్క స్వార్థానికి వాళ్ళ వాంచలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ యొక్క అవసరాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తూ దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ మన ప్రభువుని పూర్తిగా విసర్జించే వారి గురించి యూధ భక్తుడు పత్రిక రాస్తున్నాడు వారిలో ఎటువంటి గుణగణాలు ఉంటాయో అదే ఈ పత్రికలో యువత భక్తుడు రాస్తున్నాడు రైతుగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన వారిని గురించి వివరిస్తూ అనేకమైన విషయాలు కింద తెలియజేస్తూ వస్తాడు వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది అనేదైనా రాస్తూ ఉంటాడు రాస్తూ ఈ పది పదకొండు వచనాల్లో అని చెప్పేది ఏంటిదని అంటే ప్రాముఖ్యంగా వారు తాము గ్రహిం వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై మృగముల వలె వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకుంటున్నారు కొన్ని విషయాలు వీరు గ్రహించరు కానీ దూషిస్తూ కొన్ని విషయాలు అర్థం చేసుకోరు కానీ దూషిస్తారు అదే రీతిగా వేటినైతే ఎరుగుతారో వేటినైతే తెలుసుకుంటారో వాటి వలనే తమ్మును తాము నాశనం చేసుకుంటారు అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళ యొక్క గుణగణం ఏంటిదని అయ్యో వారికి శ్రమ కయ్యూను నడిచిన మార్గంలో నడిచేరి వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు క్రయీను మార్గంలో నడిచేరి ఎందుకు ఆ మార్గంలో నడుస్తున్నారు అనంటే బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రవలో ఆతురముగా పరిగెత్తిరి ఎందుకు కయ్యను మార్గంలో నడుస్తూ అనంటే బహుమానం పొందాలి అది యేసు క్రీస్తు ప్రభుచే బహుమానం కాదు వీలామేని కొరకైతే పరిగెత్తాడో వీలామ దేని కొరకైతే ప్రయాసపడ్డాడో ఆ బహుమానం కొరకు ఇలోక సంబంధమైన బహుమానం కొరకు ఇలోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు కొరకు ఇలోక సంబంధమైన ధనం కొరకు దాని కొరకు పరిగెత్తేవారు కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి ముగ్గురు గురించి ఆయన రాస్తున్నాడు కయ్యను మార్గంలో నడిచారు దేనికోసం నడిచారు అంటే లోక సంబంధమైన బహుమానం కొరకు పరిగెత్తారు తీరా వాళ్ళు ఏం చేశారు బహుమానం పొందుకున్న అనుకున్నారు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ముగింపు అది నాశనము నశించారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు చూడండి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఆయన ఇక్కడ మెన్షన్ చేశాడు కయ్యిను బిలాము పోరహు వీళ్ళ గురించి బహుశా మనందరికీ తెలిసే ఉంటుంది వీళ్ళు ముగ్గురులో ఒక గుణగణము చాలా ప్రాముఖ్యంగా కనపడుతుంది అందుకే ఆయన ముగ్గురిని మెన్షన్ చేశాడు పైగుల్లో దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు దేవుని తిరస్కరించినటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ యోధ భక్తుడు వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి కేవలం ఈ ముగ్గురిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది వీళ్ళ ముగ్గురు వేరే వేరే కాలానికి సంబంధించినటువంటి వారైనా వీళ్ళ ముగ్గురులో మనం చూసేది కామన్ గా ఒక పాయింట్ చూస్తాం అదే మనం ధ్యానించుకుంటాం కాయను కయ్యను గురించి మనకు తెలుసు కయ్యను ఏబేలు వారిద్దరూ దేవుని దగ్గరికి తమ అర్పణలు తీసుకొని వెళ్తారు ఏబేలు యొక్క అర్పణైన దేవుడు లక్ష్యం ఉంచుతాడు కయ్యను దేవుడు తిరస్కరిస్తాడు తిరస్కరించిన వెంటనే అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత తనకు తన దగ్గరికి వెళ్ళి అతనితో అతన్ని చంపేస్తాడు తర్వాత దేవుడు వచ్చి అడిగితే ఈ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే నాకేం తెలుసు నేనేమన్నా కావలి వాడనా అనేటువంటి తిరుగుబాటు సమాధానం అతని ఇస్తాడు దాన్ని బట్టి అతను శపించబడతాడు దేశదిమ్మరవుతాడు దేవుని సన్నిధి నుంచి దేవుని సముఖం నుంచి వెళ్ళగొట్టబడతాడు ఇంతవరకు మనకు తెలుసు ఇక్కడ కయ్యని యొక్క స్వభావం ఎటువంటిది అనంటే కయ్యను స్వభావము కయ్యుని స్వభావము అంటే ఎటువంటిది కయ్యను స్వభావం అంటే ఏంటిదనంటే దేవుడు తన యొక్క అర్పణను తిరస్కరించినప్పుడు కయ్యుని యొక్క అర్పణను దేవుడు తిరస్కరించినప్పుడు అతడు వాస్తవానికి పశ్చాత్తపడాలి దేవుడు ఎందుకు నా పా నా దాన్ని తిరస్కరించాడు ఆయనే కదా నా తల్లిదండ్రుల్ని నిర్మించిన వాడు ఆయన వలననే కదా మేము ఈ లోకానికి వచ్చాము ఈ సృష్టి ఆయనదే కదా ఆ విషయం కయ్యకు తెలుసు అంత గొప్ప దేవుడు నా అర్పణను ఎందుకు తిరస్కరించాడు ఆయన ఎందుకు నన్ను లక్ష్యం అని ఆలోచించి ఈ దేవునికి వ్యతిరేకంగా నేను చేస్తే ఈ దేవునికి వ్యతిరేకంగా నేను వెళ్తే ఈ దేవుని వ్యతిరేకంగా నేను ఉంటే ఈ దేవునికి దూరం అయిపోతే నేనేం చేయగలను ఈ లోకంలో ఇదంతా ఆయనది ఈ సృష్టి అంతా ఆగినది ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి నేనేం చేయగలను నేనేం సాధించగలను అని పశ్చాత్తపడి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు నన్ను మన్నించు అన్న వ్యక్తి కానేగా దేవుడు తనను తృణీకరించినప్పుడు దేవుడు తన అర్పణని అంగీకరించినప్పుడు అక్కడ ఏం చేసి ఉండాలా అది దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి ఎందుకు నా జీవితంలో దేవుడు నన్ను అంగీకరించలేకపోయాడని చెప్పి తను తాను సరి చేసుకోవాలి దేవుని దగ్గరికి వెళ్లి గోజాడాల బతిమాల కానీ అది ఏది కూడా అతను చేయలేదు అతను చెయ్యకపోగా ఏం చేశాడు తన తమ్ముడిని చంపేశాడు అంటే ఎటువంటి స్వభావం అంటే తనను తాను సమర్థించుకొని తనను తాను ఏం చేస్తూ వచ్చాడు అంటే మోసపుచ్చుకున్నాడు తనను తాను సరి చేసుకోకుండా పశ్చాత్తాపడకుండా దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు దేవుడు తెలీదా కయ్య హేబేల్ను చంపినప్పుడు హేబీలు చనిపోయినప్పుడు దేవుడు తెలీదా ఎందుకు అడుగుతున్నాడు కయ్యిన్ని నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అతను ఏమన్నా పశ్చాత్తాపడతాడేమో అతడేమన్నా క్షమాపణ కోరతాడేమో అతడేమన్నా సరే దుఃఖపడతాడేమో అని దేవుడు ఆశించాడు కానీ ఆ సమాధానం అతని నుంచి రాలేదు తిరుగుబాటు సమాధానం వచ్చింది తిరస్కర తిరస్కరించినటువంటి సమాధానం వచ్చింది లక్కలేని సమాధానం వచ్చి హృదయ కాఠిన్యంతో కూడుకున్నటువంటి సమాధానం వచ్చింది అందుకే దేవుడు ఆ వ్యక్తిని శపించాడు ఆ వ్యక్తి దేశదిమ్మరైపోయాడు ప్రాముఖ్యంగా అతను కనపడే గుణగణం దేవుడు తృణీకరించినప్పుడు దేవుడు తిరస్కరించినప్పుడు కయ్యన దగ్గర భక్తి లేకపోతేనో దేవుడు అంటే ఇష్టం లేకపోతేనో అతడు అర్పణ కూడా తీసుకొని రాడు దేవుడు వచ్చాడు సరే వస్తే వచ్చాడు చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు తన పనితో తను చేసుకుంటాడు పని కట్టుకొని తన అర్పణను తీసుకొని వచ్చాడు అంటే దేవుడు అంటే ఎక్కడ ఇష్టం ఉంది కానీ ఆయన మాట అంటేనే లెక్కలేదు ఆయన మాట అంటే లెక్కలేదు దేవుని ఎరిగిన వాడే దేవుని దగ్గరికి వచ్చిన వాడే అర్పణ తీసుకొని వచ్చిన వాడే ఇవ్వాలని ఆశతో వచ్చిన వాడే కానీ దేవుడు తిరస్కరించకపోయేసరికి తనకు తాను పశ్చాత్తా తనకు తాను సరి చేసుకోకపోగా తను వెళ్ళి దేవుని పాదాల మీద పడకపోగా హృదయాన్ని తిరిగి కాఠిన్యం చేసుకొని తిరగా దేవునికి పశ్చాత్తపడక హృదయాన్ని కఠినపరచుకొని దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు అందుకే దేవుడు అతను శపించాడు అందుకే అతను వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ నేను కనిపించే గుణగణం ఏంటిదంటే దేవుడు తనని తిరస్కరించినప్పుడు దేవుడు తనను వద్దన్నప్పుడు దేవుడు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాలుకోకపోవడం తగ్గించుకోకపోవడం అంత మాత్రమే కాదు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డం దేవుణ్ణి ధిక్కరించి నిలబడ్డం దేవుని పక్షంగా నిర్లక్ష్యం చూపించడం దేవుని మాటను లెక్క చేయకపోవడం అదే అతని జీవితంలో కనబడుతుంది అందుకే దేవుడు అతన్ని చెప్పించాడు అతన్ని దేశదిమ్మరిగా చేశాడు వెళ్ళిపోయాడు అతను దేవుని సముఖంలో వెళ్ళగొట్టబడ్డాడు అతనిలో దీనత్వం లేదు అతనిలో పశ్చాత్తాపం లేదు అతనిలో దేవుడు అనేటువంటి భయం లేదు అందుకే అతను వెళ్ళగొట్టబడ్డాడు ఆ తర్వాత బిలాము గురించి కూడా మనకు తెలుసు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయంలో అతను రాయబడుతుంది బిలాం గురించి బిలాము జీవితాలు కూడా మనం అదే చూస్తాం ఆ కాలంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బిలాము దేవుడు ఎవరితో మాట్లాడుతున్న మోషతో మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకెవరితో మాట్లాడుతున్నాడో మనకు అంత తెలియదు కానీ ఈ వ్యక్తి గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తితో దేవుడు సంభాషిస్తున్నాడు ఈ వ్యక్తికి స్పెషల్ ఫీచర్ దేవునికి మంచి వరం ఇచ్చాడు అటువంటి వరం కలిగి ఉన్నవాడు దేవునితో సమాధానంగా దేవుడితో సంభాషణ కలిగున్నవాడు ఏం చేశాడు ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలకి లోబడిపోయి ఈ లోకంలో ఘనతకి లోబడిపోయి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డవాడు దేవుడు ఏం చెప్పాడు వారు మొట్టమొదట వచ్చినప్పుడు ఎవరు బాలాక దగ్గర నుంచి మనుషులు బిలాం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు మీరు ఎక్కడే ఉండండి నా దేవుని అడుగుతాను ఆయన అడుగురి అడిగి కనుక్కొని వచ్చి నేను చెప్తాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి దేవుడు అతను వాళ్ళు ఆశీర్వదించబడిన వారు వారిని నువ్వు క్షేపించవద్దు వారి దగ్గర కూడా నువ్వు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు చెప్పిన మాట విన్నాడు వెళ్ళి అదే మాట వాళ్ళతో చెప్పాడు నేను రాలేను దేవుడు నాకు అనుమతి ఇవ్వనివ్వలేదు నేను దేవునికి వ్యతిరేకంగా చేయలేను అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇతను కూడా సైలెంట్ గానే ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం అతనికి స్పష్టంగా తెలియజేయబడింది దేవుని యొక్క చిత్తము ఆ మనుషుల గురించి ఏమైందో దే ఆ తమకి తెలియజేయబడింది అలాంటప్పుడు అతను సైలెంట్గా ఉండాలి కదా ఉండలేదు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బహుమానాలతో వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు నేను చెప్పాను కదా దేవుడు నాకు సెలవు నేను రాలేను ఆశపడేమన్నాడు అయినను మీరు కొంతసేపు వెయిట్ చేయండి మళ్ళీ ఈసారి దేవుడు ఇంకేమన్నా చెప్తాడేమో కనుక్కొని మాట మార్చడానికి ఆ నరుడు కదా అతను దురాశ వచ్చింది దుర్బుద్ధి పుట్టింది ఏం చేశాడు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళని క్షేపించడానికి బయలుదేరాడు అప్పుడే చచ్చిపోవాలి ఆ వ్యక్తి కానీ అతన్ని కాపాడింది ఆ గాడిద ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి బయలుదేరాడు బాలాక వ్యక్తులతోటి బాలాకు సంబంధించిన అధికారులతోటి ఆ మార్గ మధ్యంలోనే వ్యక్తి కానీ ఆ గాడిద వల్ల తప్పించుకున్నాడు దేవుని చేతులు హతం మార్చ హత హత దేవుడు చంపేయాల్సింది అతన్ని కానీ అతనికి తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినా కానీ దాన్ని కూడా దుర్వినియోగపరుచుకున్నాడు ఆ వ్యక్తి స్పష్టంగా తెలుసు అతనికి ఇది దేవునికి వ్యతిరేకమైన విధానం ఇది దేవునికి ఇష్టం లేని విధానం ఈ విధానం ద్వారా దేవుడు నన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు దేవుడు నన్ను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు అని తెలుసుకున్న వ్యక్తి ఆ దేవునికి లోబడకపోగా నేను ఇంత కోపం పుట్టించాను ఇంత దేవుడికి నేను వ్యతిరేకంగా చేశానని తను తాను సరి చేసుకోకపోగా పశ్చాత్తాపడకపోగా ఇంకా ఏం చేశాడు బాలాకుకి దుష్ట ఆలోచనలు ఇచ్చాడు బాలాకుకి చెడు సలహాలు ఇచ్చాడు అదే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును జాగ్రత్త చేయనట్లును ఇస్రాయిళ్లకు ఉరియొడ్డు బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అదే సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో చాలా మంది ఇస్రాయల్ ప్రజలు చనిపోతారు తెగులు వల్ల చనిపోతారు ఎందుకు అంతమంది చనిపోయినారు అనంటే వాళ్ళందరూ కూడా మిథ్యానీయులతోటి ఆ స్త్రీలతోటి వ్యభిచారం చేస్తారు మరి వాళ్ళని అరీతిగా ప్రోత్సహించింది ఎవరు అనంటే బాలాకు మరి బాలాకి ఎవరు చెప్పారనంటే బిలాం బిలాము నేను ఏమి చేయలేను నేను శపించలేను అన్నది నాతోనే కాని పని లోకంలో ఎవరు కూడా వాళ్ళని ఏం చేయలేరు ఎందుకనంటే వారి పక్షంగా ఉంది దేవుడు వారి పక్షంగా ఉంది సర్వోన్నతుడు నువ్వు వాళ్ళని ఎదిరించి ఏ మనిషిని తీసుకెళ్ళినా ఎవరు కూడా ఏం చేయలేరు అని చెప్పి ఎవరు ఏం చేయలేరు కానీ నా చేయగలడు నువ్వు చేయాల్సిన వల్ల ఏమి లేదు నీ స్త్రీల చేత వాళ్ళ చేత వేభించారని ఆ దేవుడే వాళ్ళని సర్వనాశనం చేస్తాడని ఒక అడ్వైజ్ ఇచ్చాడు అదే ఇక్కడ రాస్తున్నాడు ఆయన చూడండి ఆ వ్యక్తి బాలాకు బిలాము దేవుడు చిత్తం తెలిసి దేవుడు ఉద్దేశం తెలిసి ఈ దేవునికి వ్యతిరేకమైన పనిని తెలిసి దేవుడిని చంపబోయడం సంగతి కూడా తెలిసి కూడా తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తూ వచ్చాడు అంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు నేను దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాను ఇది దేవునికి వ్యతిరేకమైన పని నేను చేసేది ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యము ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు నేను చేసేది దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే సంగతి తెలిసికుండి కూడా అర్థం చేసుకుని కూడా ఆ స్పృహ కలిగి ఉండి కూడా దాని పక్షంగా అతను చేసిన అవిదేతను బట్టి పశ్చాత్తా పడకపోగా దాన్ని బట్టి దేవుని దగ్గర వేడుకోకపోగా దాని దగ్గరికి దాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాలకపోగా దాన్ని బట్టి దాన్ని సరిచేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి యోగ్యంగా ఉండకపోగా తిరిగి ఏం చేశాడు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు అని తెలిసి తెలిసి దేవుడు చెప్పినప్పటికీ దేవుడు అంగీకరించకపోయినా దేవుడు యొక్క ఉద్దేశం తెలిసినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు తత్ఫలితం చూడండి ఆ వ్యక్తి కూడా చాలా దారుణంగా చనిపోయాడు బిలాము భక్తిహీనుడిగా ఎంచబడ్డాడు దేవునికి వ్యతిరేకగా ద్రోహిలాగా చిత్రీకరించబడ్డాడు అటువంటి వ్యక్తి అంటే సరి చేసుకోకపోగా ఏం చేశాడు ఇంకా వ్యతిరేకంగా దేవునికి నిలబడ్డాడు తెలిసి తెలిసి మరీ నిలబడ్డాడు వెలిగిపోతే వేరే విషయం తెలిసి తెలిసి నిలబడ్డాడు వ్యతిరేకంగా ఆయన ఏమైనా చేసుకొని ఏమైనా అవని అనేటువంటి నిర్లక్ష్యం అన్నట్టు ఏదైతే అవుతుంది లేనేటువంటి నిర్లక్ష్యం అన్నట్టు అదే కయ్యిన జీవితంలో చూస్తాం తెలిసి తెలిసి దేవునికి వ్యతిరేకంగా పడ్డాడు పశ్చాత్తా పడలా దేవుని వేడుకోవాల క్షమాపణ అడగల దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు దేవునికి వ్యతిరేకంగా నిలబడి ఏం సాధిస్తాడు ఈ వ్యక్తి కూడా అంతే తన జీవితాన్ని బట్టి పశ్చాత్తా దేవునికి ఇంకా వ్యతిరేకంగా నిలబడ్డాడు అందుకే వీరిద్దరు వీళ్ళిద్దరిలో మన కామంగా కనిపించదు ఒకటే దేవుని ఉద్దేశము తెలిసి తెలిసి దేవుని గురించి తెలిసి తెలిసి కావాలని వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు ఆయన మాటకు లోబడినటువంటి వాళ్ళు పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు ఆ ఏం చేస్తాళ్లే ఏం చేస్తాళ్లే అనేటువంటి నిర్లక్ష్యంతో నిలబడ్డటువంటి వాళ్ళు కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు గ్రహించినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరిలో కామన్ గుణం అదే ఈయన ద్వేషంతో హృదయం అంతా అతని హృదయ పరిస్థితి బాగలేదు కయ్యూని యొక్క హృదయం ద్వేషంతో నిండుకొని ఉన్నాడు అతని హృదయ పరిస్థితి ఏమాత్రం బాగలేదు అందుకే దేవుడు అంగీకరించలే వ్యసనము కుళ్ళు కుత్ర కుటంట్రాలు అవన్నీ ఉన్నాయి తన తమ్ముడి పట్ల అతనికి మంచి హృదయం లేదు మంచి ఉద్దేశం లేదు అందుకే ఆ వ్యక్తి హృదయం బాగలేదనే ఆ వ్యక్తి హృదయం సరిగా లేదనే దేవుడు అతన్ని శిక్షించాడు అతనికి అర్పణ లక్ష్య పెట్టలేదు దాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాలకు ఒక్కొక్క దేవుని వ్యతిరేకంగా నిలబడ్డాడు ఏ వ్యక్తి జీవితాన్ని కూడా లేదు జరుగుతాయి విలామ జీవితంలో దేవుడు ఈ వద్దంటున్నాడు దేవుడు వెళ్ళొద్దంటున్నాడు ఆయన తెలిసి కూడా ఏమి చేయలేక ఏదో ఒక రీతిగా నేను బాలకు సహాయం చేయాలి అతని దగ్గర పొందుకోవాలనే ఉద్దేశంతో దుష్టమైనటువంటి దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు సలహాలు ఇచ్చి ఇస్రాయేల్ ప్రజల్లో అనేకులు నశించిపోవడానికి కారణమయ్యాడు బిలాం కాబట్టే అతను భయ భయంకరంగా శిక్షించబడ్డాడు ఈ కోరహు కూడా అటువంటి ఈ సంఖ్యాకాండం పదహారో అధ్యాయంలో మనం చూస్తాం ఈ కోరహు సంబంధించినటువంటి విషయాలు కోరహు పదహార అధ్యాయము సంఖ్యాకాండం సంఖ్యాకాండం పదహారవ తేదీ మొదటి వచ్చినంలో కోరహు గురించి రాయబడుతుంది లేవీకి మునిమనువుడును కహాతుకు మునిమనువుడును ఇసారు కుమారుడునగురహు రూబేనిలలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పేలెత్తు కుమారుడు ఓనును యోచించుకొని ఇస్రాయిలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన మందితో మోషేకు ఎదురుగా లేచి అభి దాతాన్ అనే వ్యక్తి అభిరామ్ అనే వ్యక్తి ఊన్ అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళతోటి ఒక రెండు వందల యాభై పోగేసుకొని వీళ్ళంతా ఒక గుంపులాగా చేరి ఒక గ్రూప్ కట్టి ఏం చేశారు మోసేకు వ్యతిరేకంగా నిలబడ్డారు మోసేకు వ్యతిరేకంగా నిలబడి ఏమంటున్నారు అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు మోసేకి వ్యతిరేక మోసేకి అహరోన్తో చెప్తున్నారు మీతో ఇక మాకు అవసరం లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడునూ పరిశుద్ధుడే యహోవా వారి మధ్య ఉన్నాడు యహోవా సంగము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకున్నారనగా వాళ్ళు ఓర్చుకోలేని తనం వెళ్ళది మోస అహరోనులు వాళ్ళ ఆధిపత్యం చలాయించడం వాళ్ళు నడిపించడము వాళ్ళు ఆజ్ఞలు ఇవ్వడము ఇలాగ నచ్చలేదు వీళ్ళు వీళ్ళే వీళ్ళు సొంతజ్ఞలు ఇవ్వడం లేదు దేవుని దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు దేవుని చెప్పినట్టు నడిపిస్తున్నారు అది ఓచుకోలేక దేవుడు చెప్పిన మాటలు అంగీకరించలేక వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు వాళ్ళేదో అందరి దృష్టిలో మంచి వాళ్ళు అవుతున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేశారు రెండు మందిని పోగేసుకొని ఈ ఘర అనే వ్యక్తి వాళ్ళ మీదకి వ్యతిరేకంగా నిలిచి ఇక్కడున్న వాళ్ళంతా పరిశుద్ధులే అంటే వాళ్ళ హృదయంలో చూడండి మీరేం గొప్ప వాళ్ళు కాదు మీరు ఏం గొప్పతనం లేదు వాళ్ళు ఉన్నటువంటి అక్కస్ అది వాళ్ళు ఉన్నటువంటి వ్యసనం అది వాళ్ళు అది అది చెప్తాం అక్కడ ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే అందరి మంచోళ్ళమే యహో మధ్యలో ఉన్నాడు మీరెందుకు ఆయన సంఘం మీద హెచ్చించుకుంటున్నారు వీళ్ళు ఏముంది గొప్పతనం అని చెప్పి వాళ్ళ మీదకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్ట అప్పుడు మోసే తర్వాత చెప్పాడు ఆయన ఆయుధ వచ్చినో తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకొనిన వాణిని తన యుద్ధకు చేర్చుకొను అక్కడ చెప్పాడు రేపు అందరూ రండి ఎవడు పరిశుద్ధుడో ఎవడు దేవుని సంబంధిదో రేపు ఆయన తేలుస్తాడు రమ్మని చెప్తాడు ఆ దీపస్తంభ బలిపీఠాల దగ్గరికి వచ్చి వారు ఒక పని చేస్తా ఉంటారు చేసిన తర్వాత పంతొమ్మిదవ వచనంలో దేవుడు కోర సంఖ్యాకాలం పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కోరహు ప్రత్యక్షపు గూడారం యొక్క సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా మహిమ సర్వ సమాజమునకు కనబడెను అదే సంఖ్యాకాలం పదహారోధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కోరహు ప్రత్యక్షపు గూడార ద్వారం యొద్దకు వచ్చి సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేస్తే మహిమ సర్వ సమాజమునకు కనబడేను దేవుని మహిమ సర్వ సమాజానికి కనిపించింది వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుడు అందరి పక్షంగా ఉన్నాళ్ళే దేవుడు ఉన్నాళ్లే మీరేంది మీరు గొప్ప మీది మీరు గొప్పతనం అందరి పరిశుద్ధులమే అందరం దేవుని సంబంధమే దేవుడు అందరి మధ్యలో ఉన్నాడు మీరు అంత చేయొద్దు అనే రీతికి వాళ్ళు మాట్లాడారు కానీ మోసే చేశాడు తర్వాత దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడో నిరూపించుకున్నాడు తన మహిమను సర్వ సమాజములకు కనబడారు దేవుడు మోషే పక్షంగా అహరుణ్ పక్షంగా నిలబడి తన మహిమను ఆ సమాజం మొత్తానికి కనపరిచాడు కనపరిచిన తర్వాత ఏమో నిర్వహణ ఉండో అప్పుడు యహోవ మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెల్లుడి క్షణములో నేను వారిని కాల్చి వేయదునని మోసే చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవ ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు గొప్ప అని వేడుకొనిది వీళ్ళేం చేశారు దేవుడు ఆ సమాజ సర్వ సమాజానికి తన మహిమను కనబరిచి తర్వాత ఏం చేస్తూ వచ్చాడనంటే వారిని మొత్తాన్ని నేను క్షణములో వారిని కాల్చి వేస్తాను పక్కకు బోండి అని చెప్పాడు ఆ సర్వ సమాజం మీద నుంచి మీరు పక్కకు బోండి మో మోస చెప్పి వీళ్ళందరినీ నేను కాల్చి వేస్తానంటే వాళ్ళు వెళ్ళి బతిమాలుతున్నారు అంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు దేవుడు మోస ఆహోన్ల పక్షంగా ఉన్నాడని తర్వ సమాజానికి అక్కడున్న ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా తెలియజేస్తూ వచ్చాడు తెలియజేసినప్పటికీ వీళ్ళు చూడండి ఇరవై ఐదో వచనంలో అప్పుడు మోస లేచి దాతాను అభిరాముల యుద్ధకు వెళ్లగా ఇస్రాయుల పెద్దలంతను వెంట వెలి ఈ దృష్టిల గుడారముల యుద్ధ నుండి తొలగిపోడే మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక విండునట్లు వారికి కలిగినది ఏదియు ముట్టకుడని ఆ సమాజముతో అనిను మోషిగా చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇస్రాయల్ పెద్దలు అందరితోటి అందరితో చెప్తా ఉన్నాడు ఈ దుష్టుల గుడారం అందరించి మీరు పారిపోండి ఎవరు కోరహు ఆ వాళ్ళు దాతాను అభిరాము వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మీరు పారిపోండి వీళ్ళ గుడారం నుంచి వెళ్ళిపోండి వాళ్ళకు సంబంధించింది ఏది ముట్టకండి మీరు వారితో పాటు ఉంటే నశించిపోతారు అని చెప్పి ఆ సమాజంతో చెప్పినప్పుడు వారు ఏం ఇరవై వచనంలో కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యుద్ధం నుండి ఇటు అటు పోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి ఎప్పుడైతే మోస మాట చెప్పాడో ఆ జనులందరూ ఇటు అటు లేచి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఇక వీళ్ళు మాత్రమే వాళ్ళ గుడారం దగ్గర ఉన్నారు వీళ్ళు మాత్రమే అక్కడ నిలిచి చూడండి దేవుడేం వీళ్ళు వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశారు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు తర్వాత దేవుడు ఏం ఆయన మహిమను కనపరిచాడు సర్వ సమాజానికి కనపరిచాడు మోస హంగా ఆయన ఉన్నానని తెలియజేశాడు అప్పుడన్నా సరే వీళ్ళు పశ్చాత్తాపడలేదు అప్పుడన్నా సరే వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చి బతిమాన లేదు సరే అయ్యో మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశామని పశ్చాత్తాప మీలో ఏం చేశారు తర్వాత మోసే వచ్చి మీరందరూ పారిపోండి వీళ్ళని సర్వనాశనం చేయబోతున్నాడు దేవుడు వీళ్ళతో పాటు మీరు ఉంటే నశించిపోతాడని ప్రకటించినప్పుడు అయ్యో మేము చనిపోబోతున్నాం అయ్యో మేము నశించిపోతున్నాం అయ్యో దేవుడు మమ్మల్ని శిక్షించబోతున్నాడు అని అర్థమయ్యి కూడా ఏం చేశారు వాళ్ళు అక్కడే నిలబడ్డారు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు హృదయాన్ని కఠినపరచుకొని నిలబడ్డారు అంతేగాని వాళ్ళ పశ్చాత్తాపం కలగలే వాళ్ళ పశ్చాత్తాపం రాలే వాళ్ళు బతిమాలినట్టుగా కానీ దేవుణ్ణి గోజారినట్టుగా గాని ఎక్కడ మనకు మోస మీదకి అహరోహను అదే రీతిగా అతని సహోదరి మిరియాము కూడా వ్యతిరేకంగా నిలబడతారు ఇలాగనే ఇలాగే నిలబడి ఆయనే ఏర్పరచుకున్నాడా ఆయనతోనే మాట్లాడతాడా దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పి అహరోహను మిర్యామి ఇద్దరు మోస మీద తిరగబడినప్పుడు వాళ్ళేం నశించిపోలేదు దేవుడు వారిని శిక్షించాడు తర్వాత వారి పశ్చాత్తాపాటి దేవుని దగ్గర వచ్చి దేవుడు వాళ్ళని క్షమించాడు వాళ్ళు చనిపోలే వాళ్ళు బతికారు బిర్యామకు కొష్టి రోగం వచ్చినా తర్వాత మళ్ళీ తను స్వస్థపడింది తన అవిదేతను బట్టి క్షమించబడింది వీళ్ళు ఆ రీతిగా పశ్చాత్తాపడ ఆ రీతిగా దేవుడి దగ్గరకి అడగల కళ్ళ ముందు అన్ని తెలుస్తా ఉన్నాయి దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడని అర్థమవుతా ఉంది దేవుడే వాళ్ళని నిలబెట్టడని అర్థమవుతా ఉంది దేవుడు వాళ్ళకే స్పందిస్తున్నాడని అర్థమవుతా ఉంది మేము నశించిపోతున్నామని అర్థమవుతా ఉంది ఇన్ని అర్థమవుతున్నాయి ఒక్కసారిగా దేవుడు వాళ్ళని నిర్మూలన చేయాల ఇన్ని అర్థమవుతున్నాయి ఎన్ని విషయాలు కళ్ళ ముందు తెలుస్తున్నా ఏం చేశారు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు తెలిసి తెలిసి నశించిపోతామని తెలిసి తప్పని తెలిసి దేవుడు మా పక్షంగా లేడని తెలిసి కఠినపరచుకొని నిలబడ్డారు అందరూ వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలతో సహా ఆ గోడారంలో ద్వారం వద్దనే నిలిచిపోయారు అంతేగాని నా భార్యలు ఉన్నారు నా కుమారులు ఉన్నారు నా పసి పిల్లలు ఉన్నారు వీళ్ళంతా చనిపోతే ఎలాగ వీళ్ళందరూ నశించిపోతే ఎలాగా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి బతిమాల దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్త్త పళ్ళ అయ్యో మోష హరిని మమ్మల్ని క్షమించాడని అడగల మేము మీకు విరోధంగా తప్పు చేసినా మమ్మల్ని క్షమించాడని అడగల మేము వ్యసనంతో ద్వేషంతో చేసాము లేచాము మీదకు వ్యతిరేకంగా లేచి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఇంత పెద్ద శిక్షించకండి అని అడగల ఏం చేశారు అక్కడే నిలబడిపోయారు కఠిన పరచుకోండి ఏది చేస్తారు చేస్తుంటే ఏదైతే అది అని కఠిన పరచుకొని నిలబడ్డారు వాళ్ళు ఏమైంది ముప్పి వచనంలో అయితే యహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతలంలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియను అతడ మాటలు చెప్పి చాలించగానే వారి కింద నేల నేల నెరవిడిచను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారికి వారి సమస్త సంపాద్యమును మింగివేశను వారును వారి భూసం వారి సంబంధులందరూ ప్రాణముతో ప్రాతాలములో కూలిరి భూమి వారిని మింగివేసను వారు సర్వ సమా వారి ఉండకుండా నశించిరి చూడండి నశించిపోయినారు వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా కఠినపరుచుకొని తెలిసి తెలిసి చేసి వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ ముగ్గురుల గుణగణం మనకు తెలిసేది ఏంటిదనంటే దేవుని ఉద్దేశము స్పష్టంగా తెలుసు దేవుని యొక్క తలంపు స్పష్టంగా తెలుసు తెలిసి తెలిసి కూడా ఏం జరిగితే జరిగిందిలే ఏమైతే దైందిలే అని నిర్లక్ష్యంతో తోటి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు తెలుసు తెలియకుండా దేవుడే వాళ్ళని శిక్షించలేదు తెలిసి తెలిసే చేశారు కావాలని తెలిసి తెలిసే కఠినపరుచుకున్నారు ఇది దేవునికి వ్యతిరేకంగా నేను ఉన్నాను అని తెలిసి తెలిసి హృదయాన్ని కఠినపరచుకున్నారు దేవునికి తెలిసి తెలిసి నా జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉందని తెలిసి తెలిసి వాళ్ళు హృదయాన్ని కఠినపరచుకున్నారు మేము నశించిపోతాము ఈ దేవునితో పెట్టుకుంటే ఈ దేవునితో పెట్టుకుంటే మాకు పుట్టగతులు ఉండవు ఈ దేవునికి వ్యతిరేకంగా మేమేమీ చేయలేము ఈ దేవుడు తప్పింక వేరెవరు లేరు అని తెలిసి తెలిసి వాళ్ళు ఏం చేశారు దేవునికి వ్యతిరేకంగా హృదయాన్ని కఠినపరచుకొని నిలబడ్డారు ముగ్గురు నశించిపోయినారు అదే చెప్తున్నాడు ఆయన యోధాపత్రికలు యోధాభక్తుడు అయ్యో వారికి శ్రమ యోధాపత్రిక మొదటి అధ్యాయం పదకొండవ చంలో వారు కయ్యని మార్గంలో నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుద్రోవలో ఆతురముగా పరిగెత్తి కూరహు చేసినట్టు తిరస్కారము చేసి చివరికి ఏమైపోయినారు నశించిపోయినారు అదే చెప్తున్నాడు నశించిరి ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టంటే అంత్య మనుషులు దేవుడి సంఘంలో కొంతమంది మనుషులు ఇలాగనే తయారవుతారు వారు ఏటినైతే వెరుగుతారో వాటి వలననే తమ్మును తాము నాశనము చేసుకొని చున్నారు వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే శిక్షకు తెలిసి తెలిసి చేస్తూ అని చెప్పి యోధా భక్తుడు రాస్తున్నాడు ఎందుకు భక్తి లేని వాళ్ళు వాళ్ళు దేవుని యొక్క కృపను తమ స్వలాభానికి ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు తమ స్వార్థానికి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి వారు ప్రభువును పూర్తిగా విసర్జించేటువంటి వాళ్ళు పూర్తిగా విసర్జించేటువంటి వాళ్ళు దేవుని పూర్తిగా విడిచిపెట్టేటువంటి వాళ్ళు అని తెలియజేస్తూ వచ్చాడు రంత వాళ్ళే కయ్యుని స్వభావంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే ఆయన మాట విని ఆయన చిత్తం తెలుసుండి ఆయన ఉద్దేశం తెలుసుండి ఇది ఆయన వలననే కలుగుతుందని తెలుసుండి నా జీవితమో లేకపోతే నా తలంపో నా ఆలోచనో నా క్రియో ఏదో నేను కలిగి ఉన్నది ఇది దేవునికి వ్యతిరేకమైందని తెలిసిండి సరిచేసుకోకపోగా ప్రయాస పడకపోగా దేవుని బతిమాలకపోగా దాని నుంచి విడుదల పొందకపోగా తిరిగి దాన్నే చేయడము తిరిగి దాన్నే కోరుకోవడము హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డము వ్యసనంతో దురాశతోటి అరితిగుండే వాళ్ళు నశీం చర్య అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము మనలో ఆ గుణగణం ఉండకూడదు క్రైస్తవ జీవితం అంటేనే దీనత్వం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి మన జీవితము ప్రభువుకు అంగీకారంగా ఉండాలి మన జీవితం ప్రభువుకు అంగీకారంగా లేనప్పుడు మనం ఏ విషయంలో తప్పిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి బతిమాలుకునే వాళ్ళంగా ఉండాల గోజారుకునే వాళ్ళంగా ఉండాలి ప్రభువుని ఎల్లవేరలా ఆయనని మనం అడుగుతూనే ఉండాలి క్షమించమని కోరుతూనే ఉండాలి నిత్యం మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి ఒకవేళ మన జీవితం అవిధేంగా ఉంటే ఒకవేళ మన చిత్తానికి విద్య వ్యతిరేకంగా మనం ఉంటే మన జీవితాలు ఉంటే మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి ప్రభు దగ్గర ఒప్పుకునే రీతి ఉండాలి కానీ మన జీవితాల్లో కఠినపరచుకోవడము అది తెలిసి తెలిసి వ్యతిరేకంగా ఉండడం మన జీవితంలో ఉండకూడదు అది మన జీవితంలో ఉంటే చూడండి ఆయన చెప్తున్నాడు కయ్యని మార్గంలో నడిచిరి కయ్యని మార్గం అదే పోగా పడకపోగా కఠినపరుచుకున్నాడు ఇతను కూడా అంతే బిలాము కూడా పశ్చాత్తా పడకపోగా ఇంకెక్కువ చేశాడు ఓ రాహు పశ్చాత్తా పడకపోగా తన పిల్లలను బట్టి తన కుమారులను బట్టి ఇంకా కఠినపరుచుకుని దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు తెలిసి తెలిసి నిలబడ్డాడు అటువంటి గుణగణం మనలో ఉండకూడదు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అంటేనే ప్రభు మనం పుట్టింది ఈ లోకంలో జీవి ఈ లోకంలో పుట్టినా ఈ లోకంలో బ్రతికినా మనం ప్రభు కొరకే జీవించాలి చనిపోయినా ప్రభు కొరకే చనిపోవాలి తప్ప ఇంకా దేని కొరకు కాదని అపోతులైన పౌలు రోమిల్కి రాసిన పత్రికలో చెప్తాడు మనం బతుకుతుంది ఆయన కోసమే మనం చనిపోవాల్సింది ఆయన కోసమే లోకంలో ఏం చేసినా ఎంత సంపాదించినా ఎంత కూడ ఎంత ఏమైనా కానీ ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కానీ ఆయన దగ్గరకు పోకపోతే మనకి నిత్యం శ్రమే నిత్యం వేదనే ఎన్ని సంపాదించుకున్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సింది ఎన్ని పోగేసుకున్నా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఎంత ఆధిపత్యం సంపాదించినా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఇక్కడ పర్మనెంట్గా ఉండేది ఏమీ లేదు ఏదో ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వారం విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నటువంటి వారం నిత్యమైన నరకం నుంచి తప్పించబడాలని ఇష్టపడుతున్నటువంటి వారు కాబట్టి ప్రభువుని చేరుకోవడము ప్రభు దగ్గరికి వెళ్ళడము ఆయన దగ్గర నివసించడము ఆయన దగ్గర సంతోషంగా ఉండడం అంతకు మించిన గొప్ప ధన్యత గొప్ప బహుమానము అంతకు మించిన గొప్పది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు దానికి ప్రభువుకు మించిన గొప్పది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు దాన్ని చేరుకోవడానికి మనల్ని మనం ఎంతకైనా తగ్గించుకోవాలి మనల్ని మనం ఎంతకైనా ప్రయాసపడాలి ఎంతకైనా మనల్ని మనం నలగొట్టుకోవాలి ఎంతకైనా మనల్ని మనల్ని పతిమాల కోళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి అంతేగాని మనం హృదయాన్ని కఠినపరచుకోకూడదు పౌలు భక్తుడు చెప్తాడు ఇతరులకు బోధించిన తర్వాత నేనేమక్కడ భ్రష్టుని అయిపోతానేమో అని చెప్పి నా శరీరం నేను అనగొట్టుకుంటున్నానని అన్నాడు పౌలు భక్తుడు చెప్పిన మాట నేను ఇతరులు చెప్పిన తర్వాత నేనెక్కడ భ్రష్టు అయిపోతాను అని నన్ను తను ఏం చేసుకుంటూ ఉన్నాడు నన్ను తను తనలో అతిశయం రాకుండా తనలో గర్వం రాకుండా తనలో హృదయ కాటినం రాకుండా తనలో సోమరితనం రాకుండా తను చాలా కష్టపడుతున్నాడు చాలా ప్రయాసపడుతున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక్కసారి దేవునికి వ్యతిరేకంగా నిలబడితే ఒకసారి దేవునికి వ్యతిరేకంగా ఉంటే తను ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాడో అతనికి తెలుసు కాబట్టి తను ఎంత శిక్ష అనుభవించాల్సిందో తెలుసు కాబట్టి అతను నిత్యము ప్రయాసపడుతూనే ఉన్నాడు ఎక్కడ కూడా సెటిల్ కాలేదు ప్రయాసపడుతూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు అటువంటి గుణగణం మనం కలిగి ఉండాలి తప్ప మనం ప్రభుకి వ్యతిరేకంగా నిలబడ్డానికి లేదు ప్రభువుకి విరోధంగా ఉండి ప్రభువుని కాదని ఆయన్ని విసర్జించి ఏం సాధించగలం ఈ లోకంలో ఏం సాధించలేం మహాయితో కాధిపత్యం సాధించగలమే మహాయితో మంచి పేరు మనుషుల దగ్గర సాధించగలమేము కొంత ధనం సంపాదించగలమేమో కానీ దేవుని దగ్గర మనం సాధించేది సున్నా దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేది ఏమీ లేదు పైపెచ్చి మనకు వచ్చేది ఆయన ఉగ్రత కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారంగా ఉంటా ఉంది అంత్య దినాల్లో కొంతమందిని గురించి ఆయన ఎందుకు ఇట్ట రాస్తూ వచ్చాడనంటే అటువంటి మనుషులు ఉన్నారు కాబట్టే చెప్తున్నాడు ఆయన అటువంటి మనుషులు ఆయన సేవలో చూశాడు కాబట్టే చెప్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తుల్ని తన పరిచయలో కనుగొన్నాడు దేవుడు అతనికి బయలుపరిచాడు కాబట్టే చెప్తూ ఉన్నాడు ఎంత బుడితనంలో ఉంటారనే ఆశ్చర్యంతో ఎంత దారుణంగా హృదయాలు ఉంటాయి వాళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి అనే ఉద్దేశంతో అవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఈ పత్రికలో రాస్తా ఉన్నాడు చూడండి ఎంతమంది వాక్యం చెప్పే వాళ్ళకి ఆ చెప్పే వాక్యం ఒకటి ఆ జీవితాల్లో ఉండేది ఒకటి తెలీదా చెప్పేటప్పుడు అర్థం కాదా చదివేటప్పుడు అర్థం కాదా బాగానే అర్థమవుతుంది చెప్తారు భయంకరంగా చెప్తారు గంభీరంగా చెప్తారు అర్థం కాదా అర్థమవుతుంది మరి అదే వాక్యము అదే గంభీరత్వము అదే విధానము వాళ్ళ జీవితాల్లో ఉంటుందా అని అంటే ఉండదు వ్యభిచారం చేయొద్దని బల గుద్దీ మరీ వాక్యాలు చెప్తారు తిరిగి మళ్ళీ అదే వ్యభిచారంలో ఉంటారు అబద్ధాలు ఉండొద్దని చెప్పి బలలు గుద్దీ వాక్యాలు చెప్తారు మళ్ళీ అదే అబద్ధాల్లో ఉంటారు అహంకారం ఉండొద్దు గర్వం ఉండొద్దు తగ్గించుకోవాలా దీని మనస్సు కలిగి ఉండాలని చెప్పి పెద్ద పెద్దగా బల గుద్దీ వాక్యం చెప్తారు మళ్ళీ వాళ్ళ ఉండేది గర్వం వాళ్ళ ఉండేది అహంకారం వాళ్ళ ఉండేది హెచ్చింపు ఎవరి దగ్గరికైనా బోండి ఏ సేవకుడైనా రండి కుర్చి చేయకపోతేనో సరిగా మాట్లాడకపోతేనో వాళ్ళ విధానం చూడండి అర్థమైపోతుంది దీనత్వం కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి అని చెప్పి చెబుతూ ఉదయం నిండా హెచ్చింపు ఉంటుంది ఉదయం నిండా గర్వం ఉంటుంది తెలీదా తెలుసు కావాలనే చేస్తారు అటువంటి వారి లోకంలో తయారైనారు ఆదివారం ఒక వ్యక్తి సంఘానికి రాకపోతే ఆదివారం ఒక వ్యక్తి చర్చకి రాకపోతే అతను వేరే పని మీదనో లేకపోతే కూలి పని మీదనో డబ్బు పనికే పోయాడు వాళ్ళింట్లో జరగను వాళ్ళ ఇంట్లో గడవకను డబ్బులు లేకను వాళ్ళింట్లో పరిస్థితులు బాగలేకను ఆదివారం రోజు పందిరానికి రాకుండా పనికి పోతే ఆ వ్యక్తికి డబ్బు పిచ్చి పట్టింది డబ్బు కాపాడుతుందా అది కాపాడుతుందా ఇది కాపాడుతుందా దేవుడి కంటే డబ్బు ఎక్కువైపోయిందని ఇన్ని నీతి సూక్తులు చెప్తారు మళ్ళీ వాళ్ళ హృదయం నిండా డబ్బు పిచ్చే ఉంటది భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు జాచి మరీ అడుక్కుంటా ఉంటారు ఇటువంటి గుణగణాలు ఉన్నాయి లోకంలో ఇటువంటి విధానాలు ఈ లోకంలో ఉన్నాయి చెప్పేది ఒకటి మన జీవితాల్లో ఉండేది ఒకటి పరిశీలించుకుంటారా అంటే పరిశీలించుకుంటారు తెలుసు వాళ్ళకి ఇది వ్యతిరేకం కానీ ఇద్దరు తిరిగి మరీ చేస్తూ ఉంటాయి ఆ ఏముందలే ఆ ఏమవుతుందిలే అనేటువంటి నిర్లక్ష్యం జీవితాల్లో ఉంటుంది కాబట్టి అటువంటి నిర్లక్ష్యమైన జీవితం మన జీవితాల్లో ఉండకూడదు దేవుని పక్షంగా ప్రాముఖ్యంగా మన జీవితాల పట్ల మనం నిర్లక్ష్యం కనబరిచినా మనం నష్టపోతామేమో కానీ దేవుని పక్షంగా మనం నిర్లక్ష్యం చూపిస్తే అది చాలా నష్టపోతాం మనం మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు మనం నిర్లక్ష్యం కనబరిస్తే దానివల్ల కొంతకాలమే మనకు శ్రమ కలగొచ్చేమో కొంత ఇబ్బందులు మనకు రావచ్చేమో అవేవి మనల్ని నరకానికి నడిపించకపోవచ్చు కానీ దేవుని పక్షంగా మనం నిర్లక్ష్యం కనిపిస్ కల్పి కనబరిస్తే దేవుని వాక్యం పట్ల లేదంటే దేవుని పక్షంగా జీవించేదాని పట్ల దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండే దాని పట్ల ఆయన ఆజ్ఞలు గైకునే దాని పట్ల ఏ దాని పట్లైనా సరే మనం నిర్లక్ష్యం కనబరిస్తే దానికి తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అప్పుడు మనం ఎంత చేసినా ఎంత ప్రయాసపడినా ఎంత అనుకున్నా కూడా ఏం ఉపయోగం ఉండదన్నట్టు కాబట్టి మనల్ని మనం నిత్యం పరిశీలించుకునే వారంగా ఉండాలి మనం ఏం చెప్తున్నాం ఇది మన జీవితాల్లో ఉందా మనం ఏం చదువుతున్నాం ఇది మన జీవితాల్లో ఉందా అనేది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఆ నిలబడిన వ్యక్తి ద్వారా ఆ మాట్లాడుతున్న వ్యక్తి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు నాతోటి ఎందుకు ఈ వాక్యం నా తెలిసిందైనా దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు అనేది పరిశీలించుకుంటే అరే రీతిగా మనము ఏకాగ్రత కలిగి ఉంటే అనేటువంటి జాగ్రత్త మనకుంటే చూడండి మన ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉంటది దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు లోపాలు లేనివాడు ఎవడు లేడు ఈ లోకంలో పర్ఫెక్ట్ మనిషి ఎవడు లేరు ఆప్తెషన్ తీసుకునేటప్పుడే అందరూ పర్ఫెక్ట్ అయ్యి పరిపూర్ణులు అయ్యి బాప్తిసాలు తీసుకోరు అదొక ఇండికేషన్ అన్నట్టు అదొక స్టార్టింగ్ పాయింట్ మనం బయటికి రావడానికి ఒక మెట్ ఎక్కుతున్నాం ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి చాలా మెట్లు ఉన్నాయి ఎక్కాల్సినవి అదొక మొదటి మెట్ ఎక్కుతున్నాం ఇది తప్పు ఇది కరెక్ట్ అని చూజ్ చేసుకున్నాం ఈ మార్గంలోనికి రావాలని నిర్ణయించుకున్నాం అంతే అదే బాప్దీసం అంటే నిర్ణయించుకున్నంత పదాలు మనం ఆ మార్గంలో పోయి మనం గమ్యాన్ని చేరుకున్నట్టు కాదు ఆ మార్గం స్టార్టింగ్లోనే ఉన్నాం మరి ఆ మార్గం చివరి దాకా పోవాలా పోతూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎన్నో ఎన్నో అటంకాలు కలుగుతుంటాయి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి అలసిపోతూ ఉంటాం కానీ పరిగిపోతానే ఉండాలి తప్ప ఆగకూడదు అంతేగాని సగం దూరంలోకి వచ్చిన తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు కాబట్టి మనలో అనేకమైన బలహీనతలు ఉంటాయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాక్యం కూడా అదే చెప్తా ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడే రీతిగా వాటి నుంచి ఎప్పుడు విడుదల పొందాలా ఎలా విడుదల పొందాలా ఎలా వాటిని జయించాలా అనే రీతిగా మనం ప్రయాసం ఉండాలి అనే రీతిగా మనకు కష్టం ఉండాలి వాటిని గూర్చి ప్రభు దగ్గరికి వెళ్ళి బతి వాటి దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర గోచరాలి వాటిని బట్టి మనం పశ్చాత్తాపడాలి వాటిని బట్టిని మనం ప్రభుని వేడుకోవాలి అంతేగాని హృదయాన్ని కట్టిన పరుచుకొని వ్యతిరేకంగా మనం నిలబడకూడదు ఆ ఏముందులే ఎవరు చేయట్లేదు అనేటువంటి నిర్లక్ష్యం మన జీవితంలోనికి రాకూడదు దానికి మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అదే ఆయన చెప్తున్నాడు అయ్యిను కోరహు బిలాము వీళ్ళటువంటి వాళ్ళే అటువంటి వాళ్ళే నేటి సంఘంలో ఉన్నారు నేరు కొంతమంది దూరబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళని పసిగట్టు ఉండండి వాళ్ళను ముందుగానే శిక్షకు తీర్పుకు నిర్ణయించబడినటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ గుణగణాలు చదవండి ఈ కూర గురించి చదవండి ఆ కయ్యని గురించి చదవండి ఆ బిలాం గురించి చదవండి వాళ్ళు ఏ రీతిగా తిరస్కారం చేశారో ఏ రీతిగా వాళ్ళు తిరుగుబాటు చేశారో దేనికోసం తిరుగుబాటు చేశారు ఎంత మొండిగా దేవునికి వ్యతిరేకంగా హృదయాన్ని కఠినపరచుకొని నిలబడ్డారు అవి చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి ఆయన ఇక్కడ రాస్తూ కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోవడము అనేది మన జీవితంలోనికి రాకూడదు ఒక వాక్యం చాలా మందిలో నిర్లక్ష్యం కనిపించేటది ఏంటిది అని అంటే ఒక వాక్యం తెలిసిందే చే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారనుకోండి ఇది నాకు తెలిసిందే కదా అని చాలా నిర్లక్ష్యంగా ఉంటారు మనుషులు మనకు తెలిసిందైనా దేవుడు ఎందుకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడని స్పృహ మనుషులకు ఉండదు ఇంకొంచెం మంది ఎలా ఉంటారు అంటే చాలా గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు చాలా మహ గొప్ప గొప్ప ఎదురుగా కూర్చొని మనిషి వాక్యం ఎలా చెబుతున్నాడో అతనికి రేటింగ్స్ ఇస్తూ ఉంటారు అన్నట్టు ఈరోజు బాగుందా బాగలేదా రివ్యూలు ఇస్తూ ఉంటారు అన్నట్టు అటువంటి స్థితిలోనికి ఈరోజు క్రైస్తం వెళ్ళిపో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నాకేం తెలియజేస్తున్నాడు నన్ను ఏం మార్చుకోమంటున్నాడు ఏం నా నుంచి ఆశిస్తున్నాడు పక్కకు పెట్టి ఈ వ్యక్తి బాగా చెప్పాడా లేదా ఈ వ్యక్తి మంచిగా చెప్పాడ లేదా నవ్విచ్చాడా లేదా తవ్విచ్చాడా లేదా ఇటువంటివి చూసి రివ్యూలు ఇస్తున్నారు అంతకంతకి చెడిపోతున్న సమాజానికి ఇవన్నీ నాంది కాబట్టి ఇటువంటి గుణగణాలు మనలోనికి రానివ్వకూడదు ఎవరు నిలబడ్డా ఎవరు ఏం చేసినా ఇది ప్రభువు మూలంగా కలుగుతుందా లేదా అని పరిశీలించాలి అది ప్రభువు మూలంగా కలుగుతుంటే అది ఎటువంటిదైనా సరే ఏం చెప్పినా సరే చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే లోబడాలా ఒప్పుకోవాలా పాశ్చాత్తా పడాలా నుంచి విడుదల పొందాలా అంతేగాని నన్ను టార్గెట్ చేశాడు నన్ను అన్నాడు నన్ను ఇలా చేశాడు నన్ను అలా చేశాడు నా గురించే చెప్పాడు అని హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు అది ఎప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితానికి అది మేలైనది కాదు దేవుని ఎదుటది యోగ్యమైన గుణగణము కానే కాదు అదే మనము సామ్య యోగు గ్రంథంలో అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తాం యోగు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడ వచనము దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకుము అంటాడు దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు చాలా ధన్యుడు కాబట్టి సర్వశక్తునకు దేవుని శిక్షను ఎప్పుడు కూడా తృణీకరించొద్దు ఎప్పుడు తృణీకరించొద్దు నువ్వు ఆహ్వానించాలా ఇంకా ఆయన నిన్ను ఎంత గద్దిస్తే ఆయన నిన్నెంతగా గద్దిస్తే నువ్వు అంత ధన్యుడు అన్నట్టు ఆయన ఇన్ని లోపాలు నీళ్ళైతే చూపిస్తే నువ్వు అంత గొప్పవాడి అన్నట్టు అంత పరిపూర్ణుడు ఎంత దేవుడినితో మాట్లాడితే అంత గొప్పవానికి అంత గొప్ప అంత పరిపూర్ణుడిగా దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నట్టు దాని అర్థం కాబట్టి దేవుడిని గద్దించే మనుషుడు ధన్యుడు మనమేమనుకుంటాం మనమేదో తక్కువైపోతుంది మన ఇమేజ్ ఏదో తగ్గిపోతుంది మన ఏదో చెడుగా తలంపులు కలిగి నన్ను బ్యాడ్ చేస్తున్నారు అని ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం అది కాదు వాక్యం చెప్తుంది దేవుడిని గద్దించే మనుషుడు ధన్యుడు కాబట్టి ఆయన చేసే శిక్షను తృణీకరించొద్దన్నాడు అదే కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటో అధ్యాయం నాలుగైదు వచనాలలో కీర్తనలో నూట నలభై ఒకటి నాలుగైదు భక్తుడు చెప్తాడు పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీకము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక ఆ భక్తుడి యొక్క ప్రయాసం చూడండి ఆ భక్తుడి యొక్క ప్రార్థన చూడండి ఆ భక్తుడి యొక్క హృదయ వాంచ చూడండి ఎలా ఉంది పాపము చేయవారితో కూడా నేను దుర్ దుర్నీతి కార్యములలో చోరబడకుండానట్లు పాపం చేసే వాళ్ళని చూసి నేను కూడా వారితో పోయి కలిసి ఆ పాపం చేయకుండా నా మనసును దుష్కార్యమునకు తిరగని యుద్ధ ప్రభు అని అడుగుతున్నాడు అసలు అటు వెళ్ళని నాకు కాపాడమంటున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడు ఐదు పదిహేను వచనంలో సారీ ఐదవ వచనంలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని చెప్తున్నాడు చూడండి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు గద్దించుట ఎవరు నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను వట్టి అభిషేకమును త్రోసివే కుందును గాక చూడండి ఆయన యొక్క హృదయం ఎలా కోరుకుంటా ఉందో నీతి నన్ను కొట్టడం ఆయనకి ఏంటంట ఉపకారము ఆయన ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి చాలా తేడా కదా ఆయన చెప్తున్నాడు నీతి నన్ను కొట్టడం నాకు ఉపకారము నాకు మేలు నాకు ఎంతో మేలు వంద కోట్లు లక్ష కోట్లు ఆస్తి ఇచ్చిన దానికన్నా కూడా ఎంతో మేలు అని ఆయన ఉద్దేశం వారిను గద్దించడం నాకు అభిషేకము అదే నాకు అభిషేకం అని చెప్తున్నాడు అంటే ఆయన దేవుని మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు దేవుని మాటకి ఎంత తన హృదయంలో చోటిస్తున్నాడు ఎంతగా దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాడు చూడండి అటు అభిషేకమును త్రోసివేయకుందుని ఆ జీవితంలోనికి ఆ అభిషేకాన్ని ఎప్పుడు కూడా అనే ఆయన ఎంత ఆశపడుతున్నాడో చూడండి కాబట్టి అటువంటి గుణగనం మనలో కలిగి ఉండాలా భక్తుడు ఏదైతే అయితే అటువంటి ప్రార్థన జీవితంలో కలిగి ఉండాల అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలా లేదు అనంటే సామిత్ర గ్రంథం ఇరవై మొదటి వచనంలో చెప్పాడు ఎన్నిసార్లు గద్దించిన లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను ఎన్నిసార్లు గద్దించిన లోబడనటువంటి వాడు లోబడడు ఎన్నిసార్లు గద్దించిన ఎందుకు అనంటే దేవుని కృపది దేవుని కనికరం అది ఆయన కనికరిస్తూనే ఉంటాడు ఆయన గద్దిస్తూనే ఉంటాడు ఆయన ఒక అవకాశంతో తోసివేసే దేవుడు కాదు మనము ఎందుకు ధనిలము అనంటే మనం ఎందుకు దేవుడిని గొప్పగా మనం ఆరాధిస్తున్నాము అనంటే ఆయన ఒక అవకాశం ఇచ్చి తోసివేసే దేవుడు కాదు ఆయన నీ బట్టి ఎన్నో అవకాశాలు ఇచ్చే దేవుడు ఎన్నోసార్లు ఆయన రాబొట్టాలని చూసే దేవుడు మనుషులైతే ఒకసారి తృణీకరించేస్తాడు వేస్ట్ ఫెయి అని చెప్పి పక్కకు దోసేస్తారు కానీ దేవుడు ఇటువంటి వాడు కాదు ఆయన ఎన్నో సార్లు మనల్ని గద్దిస్తా ఉంటాడు ఒక్కసారితో ఆయన విడిచిపెట్టేవాడు కాదు అదే యేషా గ్రంథము అరవై అధ్యాయం పదిహేను వచనంలో మనం చూస్తాం యశాగ్రంథం అరవై ఆరు అధ్యాయం పదిహేనో వచనంలో ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యహోవా అగ్ని రూపకముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను త్వరపడుచున్నవి ఇక్కడ చూడండి మహాకోపంతో ప్రతీకారము చేయుటకు అంటే వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు అంటే వాళ్ళు డిసైడెడ్ వాళ్ళని శిక్షించడానికి దేవుడు వస్తున్నాడు ఇంకోటి ఏం రాయబడింది అగ్ని జ్వాలలతో గద్దించుటకు వాళ్ళని గద్దించడానికి ఒకరినేమో శిక్షించడానికి వస్తున్నాడు ఇంకొకరినేమో గద్దించడానికి వస్తున్నాడు ఆ శిక్షించడానికి వచ్చే వాళ్ళని దేవుడు ఇంతకుముందు అనేక సార్లు గద్దించి వీళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చాడు వాళ్ళ అవకాశం పోయింది వీళ్ళకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి యహోవా అగ్నిరూపకంగా వచ్చుచున్నాడు ఆయన వస్తున్నాడు ప్రతీకారం చేయడానికి ఎందుకు ఇంకా అయిపోయింది కాబట్టి వస్తున్నాడు తర్వాత ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి ఇది గద్దించేటువంటి స్వభావం త్వరపడుతున్నాయి అంతేగాని ఇంకా బయలుదేరలేదు ఆయన కాబట్టి ప్రతీకారం చేయడానికి ఆయన వస్తున్నాడు గద్దించటానికి ఆయన త్వరపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు గద్దించినప్పుడే మన మనం మన జీవితాలను సరి చేసుకోవాలి దేవుడు గద్దించినప్పుడే ఆయన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడే మనం సరి చేసుకోవాలి పశ్చాత్తపడాలి ప్రభువును వేడుకోవాలి కఠినపరుచుకుంటే ఆయన మహాకోపంతో ప్రతీకారం చేయడానికి అగ్ని రూపకంగా ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి అదంతా ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళకూడదు దేవుడు మనల్ని గద్దించినప్పుడే మనల్ని మనం తెలియజేసుకునే వరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఎందుకైనా గద్దిస్తాడు అదే ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చెప్తాడు ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను నేను ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని కూడా గద్దించి శిక్షించుతున్నాను దేవుడు గద్దిస్తున్నాడు అనంటే మన మీద ప్రేమ లేక కాదు మన మీద కోపంతో కాదు మనకి వ్యతిరేకంగానూ కాదు మనల్ని ఏదో తృణీకరించి కూడా కాదు కేవలం మనల్ని ప్రేమించి దేవుడు నన్ను గద్దించాడు కాబట్టి నేను విత్రేకిని వ్యతిరేకిని కాదు నేను ఆయన దృష్టికి కాదు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మన మనతో మాట్లాడుతున్నాడు ఇంకా దేవుడు మనల్ని సరి అడుగుతున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము నువ్వు ఆసక్తి కలిగి ఇంతా చెప్పాడు కదా ఆయన దేవుడు గద్దించేవాడు ధన్యుడు అందుకే ఆయన శిక్షను తృణీకరించొద్దు ఆసక్తిగా ఇంతగా మనం నూట నలభై యొక్క క్రేత్తలను చదువుకున్నాం అతడికి కొట్టుట ఉపకారము గద్దింపు నాకు తైలాభిషేకము ఏనట్టు అభిషేకమును తోసివేయకుందను అని చెప్పాడు ఆసక్తి కలిగి ఉన్నాడు అటువంటి ఆసక్తి మనం కూడా మారు మనస్సు పొందమంటున్నాడు కాబట్టి ఆయనతో ఉండాలి అనంటే ఆయనతో సంతోషించాలి అనంటే ఆయనతో కూడా మనం సదాకాలం జీవించాలి అనంటే ప్రభు గద్దించినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అదే మనం చూస్తున్నాం ఆ కయ్యుని జీవితంలో చూసేది అదే అదే రీతిగా బిలాము జీవితంలో చూసేది అదే కోరహు జీవితంలో చూసేది అదే కఠినపరుచుకున్నారు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తెలిసి తెలిసి నిలబడ్డారు ఆ రీతి మనం ఉండకూడదు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనతోటే మాట్లాడతారు దేవుడు మొట్టమొదట ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకే అర్థమవుతుంది మన జీవితంలో పాటించే వరంగా ఉండాలా ఆ వాక్యం విషయంలో మనం తప్పిపోతున్నామేమో మన వాక్యం విషయంలో మన జీవితాలు సరిగా లేవేమో ముందు దాన్ని బట్టి మనం పశ్చాత్తాపడాలా అడగల ప్రభు అలా కాకుండా ఏదో అకాడమిక్గా చదువుకొని వచ్చి ఏదో నలుగు మాటలు తీసుకొని వచ్చి చెప్పేటిది కాదు అది లోకంలో జరుగుతూ ఉంది చెప్పేది ఏది చేయరు చెప్పేది ఏది కూడా జరిగించరు తెలుసు మళ్ళీ అయినా కానీ వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు సరి చేసుకోరు కఠినపరుచుకుంటారు ఎవరన్నా తెలియజేస్తే అతని మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు అటువంటి రీతిగా మనం ఉండకూడదు కాబట్టి ఆయనని ప్రేమించే వారందరినీ ఆయన గర్దించి శిక్షిస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందుము అని చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప ఆయన ప్రేమ మనల్ని మారు మనసు పొందమని చెప్తా ఉంది ఆయన గద్దించినప్పుడు ఆయనకు లోబడమని చెప్తా ఉంది హృదయాన్ని కఠినపరుచుకోవద్దు అని చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం మనం చదివినప్పుడు విన్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా మనం తెలియజేసినప్పుడు కళారూపకంగా మనం తెలియజేసినప్పుడు మనల్ని మనం సరి వారంగా ఉండలే కానీ కఠినపరుచుకునే వారంగా ఉండొద్దు అది మనం పరిశీలించుకొని మన ఆత్మీయ యాత్రలో మన జీవితంలో మనం ముందుకు కొనసాగదాము దేవుడు కృపను మనందరికీ అనుగ్రహించిన గాక దేవునికి ప్రీతికరమైన జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమకి అనికరం కృప కలిగిన మా ప్రభానికరమైన మన స్థూతుల స్తోత్రములు ఇంతవరకు ప్రభావ నీ వాక్యంగా మాతో మాట్లాడుతూ తండ్రి విలామును కోరహము కయీలును ప్రభ మీరు మా మధ్యలోకి వచ్చినారు వాళ్ళ తండ్రి తెలిసి తెలిసినైనా హృదయాన్ని కఠినపరుచుకొని నికు వితిరేకంగా నిలబడ్డారు ప్రభు అవును తండ్రి నాయన తద్వారా వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితంలో నష్టపోతూ వచ్చినారు కాబట్టి తండ్రి అటువంటి గుణగణం మా జీవితంలో ఉండొద్దు అని మీరు ఆశపడుతున్నారు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అందుకే గద్దిస్తున్నానని చెప్తూ ఉన్నారు ప్రభు నా తండ్రి భక్తుడైతే నా తండ్రి నీ గద్దింపు అభిషేకం అంటున్నాడు అటువంటి గద్దింపు నేను త్రోసి అంటున్నాడు నీతి కొట్టడం నాకు ఉపకారము అంటున్నాడు అటువంటి నా తండ్రి జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభావ మీ గద్దెంపును మేము త్రోసి వేసే వారంగా ఉండొద్దు మీ గద్దింపును మేము తృణీకరించే వారంగా ఉండొద్దు మీ గద్దింపును ప్రేమించి నాయన జీవితాన్ని సరి మీకు ప్రీతికరంగా మేము ఉండాలా ప్రభావ మీకు దూరమై మేమేమీ చేయలేం మీరు లేకుండా మేమేమీ చేయలేం మేము ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా పోయేది అగ్నిలోకే ప్రవ్వా కాబట్టి తండ్రి అటువంటి జీవితం మాకొద్దు లోకంలో ప్రయాసపడినా కష్టపడినా శ్రమ పడినా దుఃఖపడినా బాధపడినా ఏం చేసినది మీకు ప్రీతికరంగానే ఉండాలి తప్ప మీకు వ్యతిరేకంగా తండ్రి ఏది కూడా మా జీవితంలో ఉండద్దు కాబట్టి వాటన్నిటిని మా జీవితంలో నుంచి తొలగించండి ఏ ఐదికీయకరమైన కార్యాలన్నా తొలగించండి ప్రభు ప్రాముఖ్యంగా నేటి దినాల్లో తండ్రి నేను ఇంకా భయభక్తులు కలిగి జీవించాలి ఇంకా మీకు బహు ప్రీతికరంగా జీవించాల ప్రభు ఎందుకనంటే తండ్రి రాను రాను భక్తి చల్లారిపోతుంది అనేకుల్లో భక్తి చల్లారిపోతున్నారు ప్రేమ పోతుందన్నారు నిశ్వాసం కొనుగొనునా అన్నారు అటువంటి దినాలకు తండ్రి మేము సిద్ధపడతా ఉన్నాం చదువుతారు గ్రహించరు భక్తి ఉంటుంది కానీ శక్తి ఉండదు అనే మాటలనైనా మేము చదువుతూ వచ్చినాం అటువంటి కాలంలోనే మేము ఉంటూ ఉన్నాం ప్రభు కాబట్టి అటువంటి గుంపులో మేము ఉండకుండా తండ్రి ఎప్పుడు నీతో పాటు నీ తల్లిధిలో నీ పక్కనే సంతోషంగా ఉండే ఆ గుంపులో మేము ఉండాలా ప్రాభు నీ చెంగిన ముడివేయబడిన వారంగా మేము ఉండాలి ప్రభు తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉండే వారంగా మేము ఉండాలి కానీ నీ ఎడబాటు నీ ప్రభు మీకు విడు విరోధంగా మేము ఉండడానికి వీలెత్త ఎటువంటి రీతికి మమ్మల్ని నడిపించండి ఇంకా మా జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో ప్రభు మాకు తెలియజేయండి మా జీవితాలను మేము సరి చేసుకోవాలి మా జీవితాలను మేము కరెక్ట్గా చేసుకోవాలి అతని నేను మీకు సంపూర్ణంగా లోబడాలి మీకు సంపూర్ణ విధేయత చూపించాలి మా ప్రతి పనిలో ప్రతి మాటలో ప్రతి క్రియలో తండ్రి మిమ్మల్ని మహింపరచాలి అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఏ విషయంలో తొట్లకుండా ఏ విషయంలో పడిపోకుండా ఏ విషయంలో మీకు అవిధత చూపించకుండా ముందు కొనసాగాలి అటువంటి కృపను మాకు అనుగ్రహించమని తండ్రి చదివి కూడా గ్రహింపు లేని వారంగా మేము ఉండద్దు విని కూడా గ్రహించలేని వారిగా మేము ఉండద్దు తండ్రి అంతకంటే గుడ్డితనము అంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి మాకు ఉండదు ప్రభు అటువంటి వారంగా ఉండకుండా మీ ఆత్మతో నింపండి మీరు ఉంటేనే మేము ఒప్పుకోగలం మీరు లేకపోతే మేము గ్రహించలేం మీరు లేకపోతే మేము ఒప్పుకోలేం కాబట్టి తండ్రి మీరు మాలో ఉండండి మాలో ఏ ఆయాసకరమైనయో మా మధ్య చక్కగా ఒప్పింపజేయండి వాటిని సరిచేసుకోవడానికి సహాయపడండి మీ ప్రీతికరంగా ఉండడానికి సహాయం చేయండి నడిపింపు మాకు అనుగ్రహించమని మీ కృప అనుగ్రహించమని మా తలంపులు మా ఆలోచనలు అన్నీ వ్యర్థమైనవి ప్రవ్వ అవి మీకే మాత్రం కూడా సాటి కానివి కాబట్టి ప్రవ్వ వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు మా జీవితంలో ఉండడానికి వీలై రవ్వ ప్రతీది మీకు తగినట్లుగానే ఉండాలి ప్రతీది మీ చిత్తానుసారంగానే ఉండాలి మేము చేసే ప్రతీది కూడా ప్రార్థనైనా కానీ ఏదైనా కానీ ప్రభ మీకు తగినట్లుగానే ఉండాలి అటువంటి రీతికి మమ్మల్ని నడిపించండి ఎక్కడ మా స్వబుద్ధికి కానీ మా స్వనీతికి కానీ మేము చోటివ్వకుండా రవ్వ నష్టపోకుండా మిమ్మల్ని మహింపరిచే రీతిగా ప్రభావ ఈ లోకంలో జీవించడానికి ఇంతవరకు నైనా మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ముందు ముందు కూడా ప్రభా మీ కొరకే మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని కొరకును అనుగ్రహించం మా పాప దోషాలన్నింటినీ కూడా క్షమించమని తండ్రి అనేకమైన విషయాల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నాం ప్రభావ మన్నించి కనికరించి మీ కొరకైనా తండ్రిని అయినా లోకంలో ముద్రించుకుని మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలబడి రానున్న దినాల్లో మీ కొరకైనా ప్రభా గొప్పగా ప్రయాసపడే వారంగా కష్టపడే వారంగా పరిచయ చేసే వారంగా ఈ నాటంకాలు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ప్రభ నీ ప్రకటించే వారంగా వాక్యం అందరూ నడబడి మా జీవితం ప్రభా సీ చేయండి నడిపినే కృప పరిశుద్ధాత్మ నడిపి సాసంపీఎం మనందరికీ సదాకాలం తోడు కాకీన్ multimis. ame, great blood of relax right, great blood break. india is uh is uh guess offs yes yes